సంకీర్తన తొంభయారు వేవేలు విన్నపాలేలా వేగినంతాను నీమి ధర్మములు నీ చిత్తమికను అరసి చూడకనే శతాపరాధములు చేసి శరణు నీకుదొచ్చితి సర్వేశ్వరా సరి శరణాగతరక్షక బిరుదది నీది నిరతి నా నీ చిత్తమికను అహరహమును సహస్రాపరాధములు చేసి వహికెక్కి నీ లెంక పాడనైతిని బహుగతి భక్తపరిపాలన బిరుదు నీది నిహితపు నాగతి గతి నీ చిత్తమికను సన్నిధి శ్రీవెంకటేశ సర్వాపరాధముల్చేసి అన్నిటికీ సెలవు నీ అచ్చుమోచితి ఉన్నతి ఆర్తత్రాణ ఉద్యోగ బిరుదు నీది నిన్ను నన్ను విచారించు నీ చిత్తమికను